నిష్ వేదాయో వేదే జ్యోఖిల జగత్మేతమహం మళ్ళీ విద్యాకే సహేశ్వర మాయాతిద్యా ఈశ్వరు గురించి చూస్తున్నాము విస్తారంగా చూసాము ఈశ్వరుడి గురించి ఇప్పుడు ఈ జగత్తు యొక్క ఉపాదానెట్టిది అని విచారం చూండి బాగున్నారా చూ జ యొక్క ఉపాదానమేమి ప్రకృతి శబ్దానికి అర్థము ఉపాదానము అని ఉంటుందంటే నేచర్ అని అనుకుంటారు కరెక్ట్ కానీ ఇక్కడ ఇక్కడ జగత్తు యొక్క ఉపాదానము ఇది అలా వాడతారు కూడా అసలు సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఆ పదార్థం అలా వాడతారు ఈ చపాతీకి ప్రకృతి ఏమిటి అని అడుగుతా ఈ చపాతీలు వడ్డించాలనుకోండి దీని ప్రకృతి ఏమిటి అని అడుగుతా అంటే గోధుమల దొన్నలా ఏమిటి అసలు దాని ప్రకృతి ఏమిటి అంటే ప్రకృతి అంటే అర్థం ఏమిటి సో కాబట్టి ప్రకృతి శబ్దం దాన్ని పాణిని అలా ప్రయోగించాడు పాణిని మహర్షి జని కర్తృ ప్రకృతి సూత్రంలో ఆ ప్రకృతి శబ్దాన్ని ఉపాదానము అనే సెన్స్ లో వాడేరాయన ఆ సెన్స్ లో వాడుతూ ఉంటారు కాబట్టి ప్రకృతిని విద్యార్థు ఈ జగత్తు యొక్క ప్రకృతిని మీరు తెలుసుకోండి ఎవరిని తెలుసుకోవాలి మాయా జగత్తు యొక్క ప్రకృతి అనగా ఉపాదానము మాయా అని తెలుసుకోండి శంకరులను మాయావాది అని వీళ్ళు ముద్ర వేశారు అది కరెక్ట్ సెన్స్ లో ప్రయోగిస్తే తప్పేమీ కాదు శంకరులు మాయావాది అని ప్రాపర్ సెన్స్ లో ప్రయోగిస్తే తప్పేమీ కాదు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వికాసవాది అన్నారనుకోండి తప్పేమీ కాదు అది మంచి మంచి ప్రయోగమే అలాగే శంకరులు మాయా అనే సిద్ధాంతాన్ని ప్రవచించినారు కనుక మాయావాది అని అనొచ్చు కానీ ఆయన్ని తిట్టడానికి మాయావాది అనే పదాన్ని వాడి అక్కడ మాయాశబ్దానికి కపటము అనే అర్థం చెప్తే అక్కడ సమస్త కాబట్టి శంకరుడు మాయావాది అనే వాళ్ళు మాయా అనే శబ్దానికి జగత్తు యొక్క ప్రకృతి మాయా అని అర్థం చెప్పని వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే కపటము మోసము అనే అర్థాలు ఉన్నాయి మాయలో కాబట్టి ఈయనటువంటి వాళ్ళు అలా వాడతారు వాళ్ళు ఆ ప్రయోగము సరిగ్గా చేసుకోవాలి ఈ జగత్తు యొక్క ప్రకృతి ఏమి అంటే మాయా మాయా అంటే తెలియకపోవడము అజ్ఞానము అవిద్య అది జగత్తు యొక్క ప్రకృతి ఇప్పుడు మీరు మీరు చెప్పండి ఒక రెండు కుటుంబాల వాళ్ళు బహుశా తల్లి తల్లి కొడుకు కూడా అయి వీళ్ళు ఏదో పది భూమి తెచ్చి పడి దానికి ఆ భూమి కూడా తల్లిదండ్రుల వచ్చింది వీళ్ళేమి సంపాదించింది ఏం తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చిన భూమి ఓ పది భూమి దానికోసం పేచీపడి కోర్టుకు వెళ్ళి ఒక పాతిక సంవత్సరాలు కోర్టు కేసు ఫైట్ చేసి ఆ తర్వాత ప్రాణాలు నిలబెట్టేదనుకోండి ఇప్పుడు ఈ పాతిక సంవత్సరాలు వాళ్ళు చేసిన వ్యవహారం ఏదైతే కలదో దానిని ఏమని వర్ణించవచ్చు అవిద్య అని వర్ణించవచ్చు కదా వీళ్ళు అదంతా సత్యం వాళ్ళు ఫైట్ చేసి ఒక జీవిత కాలాన్ని దానికి వెచ్చించినారు అంటే వాళ్ళు మాయలో పడ్డారని అనొచ్చ అదంతా మాయా అని అనొచ్చ కదా ఎందుకంటే దాంట్లో సత్యము ఏమీ లేదు ఆ విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే అదంతా సత్యం అనుకుని ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారో దాంట్లో వాస్తవికత ఏమీ లేదు ఒక జీవిత కాలము అనవసరమైన విషయముల వెంట పరుగులు తీయడలో తీయటలో వ్యర్థమైపోయినది అని తెలుసుకుంటే అని తెలుసుకున్న సందర్భంలో ఆ పాతిక సంవత్సరాల వాళ్ళ వ్యవహారాన్ని మనం ఏమని వర్ణించవచ్చును మాయాని వర్ణిత పాతిక సంవత్సరాలు వీళ్ళు ఎంత ఇంత ప్రయత్నం చేశారు ఇన్ని విషయాలను వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు ఇంత ధనాన్ని రక్షించారు ఇన్ని ప్రయాణాలు చేశారు ఇంత ద్వషాన్ని కొట్టిపోసుకున్నారు దీనికి ప్రకృతి ఏమి అని అడిగితే ఏం చెప్తారు మాయా మీరు ఒక మ్యాజిక్ షోకి వెళ్ళారు ఆ మ్యాజిక్ చూపించడం మ్యాజిక్ లో రకరకాలు చూపిస్తాడు టోపీలోంచి పక్షుల్ని తీస్తాడు గుడ్ తీస్తాడు అమ్మాయిని రెండు ముక్కలుగా పోసి మళ్ళీ అమ్మాయిని పిలిపిస్తాడు ఇలాంటివన్నీ ఒక గంటన్నరసేపు మ్యాజిక్ షో చేస్తాడు వాటర్ ఆఫ్ ఇండియా అని పెట్టి దాంట్లో అలా నీళ్ళు చిన్న గిన్నె చిన్న బిందు ఉంటుంది ఆ బిందు పక్కన పెద్ద బకెట్ పెడతాడు గుర్తు వచ్చినప్పుడల్లా ఈ బిందులోంచి నీళ్ళు ఆ బకెట్ లో పోస్తూ ఉంటాయి పోసినప్పుడల్లా లీటర్ పడుతుంటాయి మళ్లీ ఓ పది నిమిషాల తర్వాత మళ్ళీ అదే బిందులోంచి ఇంకో లీటర్ పోస్తారు మళ్లీ ఇంకో అలాగా గంట అయ్యేప్పటికి బకెట్ నిండిపోయి ఓవర్ అయిపోతుంది అదే బిందీలోంచి ఎక్కడి నుంచి వచ్చే నీళ్ళి బిందు ఇక్కడ పెట్టి ఇలా తీసుకుపోతుంట ఆల్సో పార్ట్ ఆఫ్ ది మ్యాజిక్ గంట మ్యాజిక్ షో ఈ మ్యాజిక్ షో కంటన్నారు మనం ఎంజాయ్ చేశాం కదా దీని యొక్క ప్రకృతి ఏమి అంటే వాట్ ఇస్ ది స్టఫ్ ఔట్ ఆఫ్ విచ్ దిస్ షో ఈజ్ క్రియేటెడ్ ఈ షోని దేని నుండి తయారు చేసి ముందు పెట్టినాడు అంటే సమాధానం చెప్తారు మాయా అని చెప్పారు సో మాయా అంటూ ప్రకృతిని విద్య ఈ జగత్తులకు ప్రకృతి మాయా అయితే ఈ మాయను ప్రకటించేవాడు ప్రదర్శించేవాడు నడిపించేవాడు ఒకడు ఉన్నాడా లేడా లేడని ఒక సిద్ధాంతం సాంఖ్యులు ఏమన్నారంటే లేడన్నారు మాయ నడిపిస్తుందన్నారు ఐట్ కెన్ డూ ఎవ్రీథింగ్ బైట్ సెల్ఫ్ అన్నారు వాళ్ళు అని వాళ్ళు ఈ మాయా అనే పదాన్ని మాయా అన్న వెంటనే మాయాది అంటూ ఉంటారు వీళ్ళు ఇంకొక ఈశ్వరుడు అనే వాడిని పట్టుకొచ్చి తగిలిస్తారు ఇంకా ఈ మాయా అనే పదం బాగా నలిగిపోయింది మాయాది అనే పదంతో పాటు కాబట్టి మనం ఆ ఈశ్వరుణ్ణి అంగీకరించని సందర్భంలో ఈ మాయా అనే పదాన్ని వాళ్ళు ప్రధానము అని ఇంకా అదే ముఖ్యం అండి ఇంకా వేరే ముఖ్యం ఇంకొకటి లేదు అనే సెన్స్ లో ఆ మాయ అనే పదాన్ని వాడడం మానేసి ప్రధానము అనే పదాన్ని వాడే శంకరుడు తోట భాషసూత్ర భాషనానికి మా మాయకి తేడా ఏమీ లేదయా ఒకటి రెండు మినహాయిస్తే నువ్వు ఆ ఒకటి రెండు అంగీకరిస్తే నీ ప్రధానమే మాయ అయిపోతుంది అదేమిటంటే ప్రధానము స్వతంత్రము నువ్వు అంటున్నావు స్వతంత్రము కాదు అస్వతంత్రము ఈశ్వరతంత్రము అని అంగీకరిస్తే నీకు మాకు తేడా లేదే లేదు అని ఆయన అంటారు కాబట్టి వాళ్ళు ఆ ప్రధానము అని పేరు పెట్టారు మాయకు ప్రధానము పేరు పెట్టాలి ఒకప్పుడు మనిషి అజ్ఞానానికి అందమైన పేరు పెట్టుకుంటారు దానికి అజ్ఞానానికి అందమైన పేరు పెట్టి దాన్ని నడిపిస్తూ ఏదో పేరు పెడతారు అందమైన పేరు పెడతాడు నేను దృష్టాంతం చెప్పి బాగుండదని నేను హెసిటేట్ చేస్తున్నాను అజ్ఞానానికి ఒక అందమైన పేరు పెట్టి దాన్ని నడిపిస్తూ ఉంటాను నడక ఆ వ్యవహారమునకంతకు మూలమునందు ఏమి గలదు అని కనుక మీరు మాయ అజ్ఞానము గలదు అని కాబట్టి ఈ జగత్తునకు ఉపాధానము మాయ మాయ మీద తలా వస్తుంది ఈ మాయను తన అధీనంలో పెట్టుకుని నడిపించే వాడిని మాయీ అంటీ అనే సెన్స్ లో ఆ ప్రత్యయం మీ అనే ప్రత్యయం వచ్చి ఇన్నయి మా ఇన్నయి మాయన్నే ద్వితీయ ఏకవచనం మాయనం ఈ మాయను తన అధీనంలో పెట్టుకుని నడిపించేవాడు మహేశ్వరుడు అంటే మాయ నుండి మాయా అనే మూలతత్వము నుండి పంచభూతములు ప్రకటమవుతాయి పృషి వాయు ఆకాశం ఆ పంచభూతములను మహాభూతములు అంటారు మాట వాటిని అన్నిటినీ అంతర్యామిలో ఉండి నడిపించేవాడు గనుక ఆయనకు మహేశ్వరుడు అని పేరు శబ్దానికి అంతర్యామి అనే అర్థాన్ని మనం గత రెండు మనం చర్చించున్నాము సో మమ భూత మహేశ్వరం అనే పదప్రయోగం గీతలో కూడా మనకు కనపడుతుంది నేను పంచభూతముల యొక్క అంతర్యామిని నడిపించేటువంటి గొప్ప హైయెస్ట్ పవర్ మహేశ్వరులను అని ఉన్న భూత మహేశ్వరం అని కాబట్టి మహేశ్వరం సమాజంలో ఒక వింత పోకడ వచ్చింది మీరు గమనించే ఆ పోకడ ఏమిటంటే ఈశ్వర ఈశాన అనే శబ్దములు శివుణ్ణి బోధిస్తాయని విష్ణువుని భోజించవని ఒక భ్రమ ఒకటి మళ్ళీ అంచేతనే వైష్ణవులలో చాలా మంది మేజర్ మళ్ళీ వైష్ణవులలో చాలా సెక్షస్ ఉన్నాయి శైవుల్లో ఉన్నట్టే ఆ సెక్షలో చాలా మంది మోస్ట్ ఆఫ్ దెబ్బ వాళ్ళు ఈశ్వర అనే శబ్దాన్ని ప్రయోగించరు ఈశాన అనే శబ్దాన్ని కూడా ప్రయోగించరు నేను చూశాను ఒక ఆయన ఆయన వైష్ణవాచార్యుడు భక్తులందరికీ నారాయణ సూక్తము అని దాన్నే మంత్రపుష్పము అంటారు మంత్రపుష్పనే వాళ్ళు నారాయణ సూక్తము ఉంటారు సో ఆ నారాయణ సూక్తము అనేటువంటి ఆ మంత్రముల యొక్క సముదాయం అది చిలకాండలోటి మహానారాయణ ఒకరిషత్తుల నుంచి వచ్చింది సహస్ప్ర శ్రీకృష్ణ విశ్వాక్షం విశ్వశంభువం అంటూ అలా ఉంటుంది దాంట్లో అంతా నారాయణ నారాయణ అని నారాయణ పడు ఆత్మ విశ్వనారాయణ స్వరగ ని సర్వం అంటూ అలా వస్తుంది నారాయణ అని వస్తూ ఉంటుంది అంటే అదో దానికి నారాయణ సూక్తము అని పేరు దానికి ఈశాన సర్వ విజ్ఞానం అనే మంత్రం వస్తుంది అది జరాక్ష చేసి అందరికీ పంచి పెట్టారు ఆ జరాక్ష చేసే ముందు ఆయన ఈశాన స్థర్వ విజ్ఞానం అనే మంత్రాన్ని కొట్టేశారు అలా తన్నుతో కొట్టేసి రిలాక్స్ చేసి అందరికి పిలిచి పెట్టారు అది నేను చూసి ఇలా కొట్టేసేది ఏమిటని అడిగారు మన స్వామి లబ్ధానంద గారు ఉన్నారు అక్కడ ఆయన ఆయన వైష్ణవులండి ఆయనే కొట్టించేసే చెప్పారు ఓహో కాబట్టి ఈశాన్య శబ్దము మరి ఈశావాస్య పురుషం ఏం చేస్తారు అక్కడ ఈశాన్య బ్రాహ్మం ఈశాన్య శబ్దము ఈశ్వర శబ్దము మహేశ్వర శబ్దము వీటిని అసలు వాళ్ళు వాడదు మహాదేవ శబ్దమును కూడా వాళ్ళు వాడదు మహాదేవా అంటే గొప్ప దేవుడు అని కదా ఈ మహాదేవ శబ్దము కూడా శివుడికి ప్రసిద్ధమైపోయిందని వాళ్ళు వాడరు రామానుజాచార్యులు ఒక చోట భాష్యంలో నేతిబీలకాయ మహాదేవ శబ్దము అని రాశారు ఆయన ఘృత కౌశీకృత కౌశాతీవత్ అని రాశారు సంస్కృతంలో నేతి బీరకాయను ఘత కౌశాతకి అని అంటారు ఘృత కౌశాతకిలో ఘృతము ఎట్లయితే ఉండదో మహాదేవుని మహాదేవుడుగా ప్రసిద్ధమైన శివుని ఎందు ఉండదు అనే అభిప్రాయంతో మహాదేవ శబ్దము ఘృత కౌశాతీవద్ అని రాశారు ఆయన మరి మీరు ఏమనుకుంటున్నారు ఇవన్నీ పుస్తకాల్లో పడుకుంటారు ఎవరికి తెలియకుండా అవుతుంది కాబట్టి వాళ్ళు మహేశ్వర శబ్దాన్ని ఆ విధంగా శివుడికి అన్వయిస్తుందని నిశ్చయించుకుని దాన్ని వాడరు కానీ మనకు ఆ సమస్య ఏమి లేదు మనం విష్ణువు వేరు శివుడు వేరు అలాగే ఆలోచించేటువంటి దృష్టి లేదు కనుక మనం ఈశ్వర శబ్దాన్ని వాడతాం విష్ణుకోణము శివుడు ఈశ్వర ఆ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అనే సెన్స్లో విష్ణుకు అంటాము మంగళప్రదుడు కళ్యాణప్రదుడు అనే సెన్స్సులో శివ అని అంటారు కాబట్టి మాయనంతు మహేశ్వరం ఈ వాక్యము ఉపనిషత్తు నుంచి వచ్చింది దాన్ని విద్యారంజ స్వామి యథాపథంగా మన ముందు పెట్టినారు ఆ ఉపనిషత్తు పేరేమిటంటే శ్వేతాశ్వతరము శ్వేతాశ్వతరోపనిషత్ ఆ ఋషి పేరు తెల్ల కంచరగాడిగా అశ్వ అశ్వతరము అంటే అశ్వము అంటే గుర్రం అశ్వతరము అంటే కంసరగాడిగా అది తెల్లగా ఉంటుంది మొగ అశ్వతరి అంటే ఆడది అశ్వతర ఆయన పేరు శ్వేతాశ్వతర ఈ ఋషుల పేర్లన్నీ అలాగే ఉంటాయి ఒక ఋషి పేరు కప్ప మండు కహ మండు చోపనిషత్ ఇంకో ఋషి పేరు తిత్తిరి ఆ పక్షి పేరు తీతారు హిందీలో తేత ఆ పక్షి పేరు అది అది పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు సాయంకాలం పూట కికి కికి అంటూ అంటూ పరిగెడుతూ పోతుంది అది వాళ్ళ రే తిత్తిరి పక్షిరా ఆ మహర్షి పేరు తెరి అలాగే వీళ్ళ పేర్లు శునక కుక్క శునకుడు కొడితే శౌనకుడు శౌనక ఉచ అంటే వీళ్ళేదో గొప్ప పేరు అనుకుంటారు సంస్కృతం తెలియకపోతే అన్ని ఎన్ని లాభాలు చూడండి అన్ని లాభాలు తెలుసుంటే అన్ని సమస్యలే కాబట్టి ఆ మాయను తన అధీనంలో పెట్టుకుని నడిపించేటువంటి ఆ అంతర్యాము ఈశ్వరుడు అని మీరు తెలుసుకోండి జాతీ తెలుసుకున్న వలెము ఇప్పుడు ఈ జగత్ ఏదైతే కదో ఈ జగత్తంత మాయ యొక్క అవయవములైనటువంటి పంచభూతముల చేత వ్యాప్తమై పంచభూతముల జీవుల చేత అవయవభూతై జీవై మాయ యొక్క అవయవములన్నదగిన జీవులచే వ్యాప్తమై ఈ జగత్తు కాలదు జగత్తంటా కూడా కాలదు చాలా మంది ఏం చేస్తారంటే ఈ మాయను వ్యాఖ్యానం సరిగ్గా చేయదు ఎందుకంటే కష్టం మాయను వ్యాఖ్యానం చేయడం కష్టం మాయా మాయాని రపట్లో కొట్టించేసి దాన్ని భక్తిలోకి నెట్టేస్తే సరిపడుతుంది అలా చేస్తారు దాన్ని మాయా వ్యాఖ్యానం చేసిన వాళ్ళు మనకి చాలా తక్కువ మంది కనబడతారు ఆ విధంగా వ్యాఖ్యానం చేసిన వాళ్ళలో మొదటి పేరు స్వామి వివేకానంద ఆధునికాలంలో మాయా అనే పదాన్ని సైంటిఫిక్ గా వ్యాఖ్యానం చేశారు ఆయన చాలా గొప్పగా వ్యాఖ్యానం చేశారు ఏదో ఒక వాల్యూలో వస్తుంది ఇప్పుడు రెండో వల్యమో మూడో వల్యమో ఆ సుమారు రెండు చాప్టర్లు ఉన్నట్టు గుర్తు నాకు జ్ఞానయోగము ఉంటుంది అది అది కాకుండా వేరే కూడా ఉంది మాయా అనే పేరుతోటి రెండు మూడు వ్యాసములు ఉన్నాయి రెండు వ్యాసములు ఉన్నాయి సుమారు ఇరవై పేజీలు ఉంటుంది చాలా సరే మంచిది సో ఆ రామతీర్ప కూడా అలా నేను అంటున్నది కాదు కదా నేను వివేకానంద గురించి అంటున్నా పర్వాలేదు మీరు చెప్పింది కూడా ఉంది మంచిది కాబట్టి ఆయన చాలా బాగా రాశారు ఆయన చాలా చక్కటి ప్రతిపాదన చేస్తారు ఈ మాయ గురించి కొంత చర్చ చేద్దాము మీరు తెలుసుకుంటే బాగుంటుంది చూడండి అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది బంగారం మళ్ళీ మన అదే దృష్టాంతం ఉంటుంది కానీ మీరు నెక్లెస్ చూస్తారు నెక్లెస్ మీరు చూడకపోతే అది మీరు కొని ఉండేవారు కాదు మీరు గమనించారో లేదో మీరు నెక్లెస్ చూడలేదనుకోండి అది కొంటారా మెడలో పెట్టుకునే తిరుగుతానా ఇటును అది మెడిసి ఏదో ఇబ్బందికరంగా ఉండదు అది అది నెక్లెస్ అని మీరు చూస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే పెట్టుకోవాలి కథ ఉండేది ఒక భార్యకి ఎన్ని నగలు చేయించినా ఆవిడకి తృప్తి ఇంకో నగ చేయ ఇంకో నగ చే కావాలి అని అవి అంటే ఆయన అన్నాడు నీ ఒంటి నిండా రగలు కనీసం రెండు కేజీలు బరువులు మోస్తూనే ఉన్నావు ఇప్పటికే ఇంకా ఎంత బరువు మోస్తావు అని భర్త చెప్పే ప్రయత్నం చేస్తాడు చేస్తే ఆవిడ తెలదు నాకు ఇంకా రగలు కావాలి ఆయన అప్పుడు ఏం చేశాడంటే ఈ రుబ్బురోలు పొత్తం ఉంటుంది చూడండి చిన్న సైజు రుబ్బురోలు పొత్తం ఒకటి సంపాదించి ఉంటుంది కదా అది ఎక్కడో తీసుకుని దానికి బంగారం తొడుగు వేయించి మంచి బలమైనటువంటి తాడు బంగారు తాడు తాడు కూడా బంగారం ఉండాలి అది చిత్రం అలాంటి తాడు ఒకటి దానికి కుక్కలు అవి గట్టిగా పెట్టింది ఇది ఒక కొత్త ఫ్యాషన్ నగ్ వచ్చింది అని ఆ టూ పాయింట్ మెటీరియల్ ఆవిడకి ఇచ్చారు అదే ఆవిడ మెడ వేసుకుని తిరిగి అది కథ ఏమో అనుకోకండి అలా కథ ఆ కథ యొక్క తాత్పర్యం ఏంటంటే ఇది రెండున్నర కేజీల బరువు అని చెప్తే మెడ వేసుకుంటారా వాళ్ళ వేసుకో ఇది ఆభరణము అని చెప్తే వేసేసుకుంటాం రెండున్నర కేజీలు ఉండినా కూడా వేసేసుకుంటాం పూర్వం వాళ్ళు కంటే అనేది పెట్టుకునేవారు కంటే ఆ కంటి ఎలా ఉండేదంటే రాడ్ ఇట్ ఈస్ ఎ రాడ్ ఆ రాడ్ ఇలా ఉంచి కుక్కం పెట్టుకోవాలి అది మెడ వేసుకోవడం అది మెడ వేసుకుంటే ఎలా ఉండేదంటే ఈ జైళ్లలో పెట్టినప్పుడు ఈ బంధుపూడు దొంగలని వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు మెడకు ఏదో వేస్తారో చూడండి ఈ చోట్ల పారిపోకుండా అలా ఉంటుంది అది ఎందుకు వేసుకుంటున్నారు మెడలో నేను చాలా ఆశ్చర్యపోయిన నేను చూశాను బాగా చిన్నప్పుడు చూశాను ఒకళ్ళు కంటి పెట్టుకోవడం చూశాను ఎప్పుడైతే మెడలో ఈ రాడ్ ఇలాగ పెట్టి ఎందుకు పెట్టుకుంటారో ఎవరో నేరగాళ్ళని కట్టివేసినట్టుగా అది అలా రాడ్ వాళ్ళు అనుకోరు అది కంటే కంఠము నుంచి తెలుగు కంటే కేవలము కంఠాభరణం అనే పేరుతోటి తెలుగులో రెండు మహాకావ్యములు నాటకములు ఉన్నవి ఒకటి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి కంఠాభరణము అనే నాటకం రెండవది బురద గారి కన్యా సువృత్తం కూడా ఈ కంచె ప్రధాన పాత్రను పోషిస్తుంది ఆ కథా గమనంలో కాబట్టి అది మెడలో పెట్టుకుంటారు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు దానిని ఉన్నది ఉన్నట్లుగా చూస్తే ఈ వ్యవహారం ఏమీ ఉండదు వ్యవహారము అని మీరు గమనించాలి ఇంతటి వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చింది దానిలో లేని దానిని మీరు చూడాల్సి ఉంటుంది ఆ మొదటి మౌలికమైన నుండి ఇంతటి వ్యవహారం గుర్తుకొస్తుంది మీరు గురుదావర అప్పారావు గారి కన్యాశుల్కంలో మధురవాణి కథాభరణాన్ని ఉంటుంది ఆ పిల్లవాడికి ఆ గారికి వివాహం చేసేప్పుడు కంటి పెడితే గాని నేను పెళ్లి అని మొరాయిస్తే పోనీలే అంతవరకు నాకు కంటే ఇస్తున్నాను అని అప్పుగా ఇస్తుంది అది మధురవాని అప్పుడు ఆ కంటే ఇచ్చిన కారణంగా పెళ్ళవుతుంది పెళ్లి అయిన తర్వాత ఆ పిల్లాడి పారిపోతాడు ఆ కంటితో సహా పారిపోతారు నా కంటి తీసుకురా అని కూర్చుంటుంది కదా ఇది కథ అలా నడుస్తుంది కంటి చుట్టూ నడుస్తుంది కథ చాలా చిత్రంగా ఉంటుంది ఆ వ్యవహారం అంతా కూడా దానికి ప్రకృతి ఏమిటి అజ్ఞానం ఒక్క పిసరు జ్ఞానం ఉందనుకోండి ఈ వ్యవహారం ఏమీ ఉండదు ఇంకా వ్యవహారం అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది అసలు ఈ ఒక్క ముందుకు పడదు అజ్ఞానం ఉండాలి సంచేతనే దానికి మాయా అనిపే అంటే అక్కడ ఉన్నదాని మీరు చూడలేకపోయి లేని దానిని మీరు చూడగలగాలి అంత పని మీరు చేస్తే తప్ప ఈ వ్యవహారము నిర్మాణము కాదు అక్కడ ఉన్న పరిస్థితిని మీరు చూస్తే అసలు ఆ వ్యవహారం ఏ క్షణంలో మీరు చూస్తే ఆ క్షణంలో కథమైపోతుంది అదేమీ మిగ కాబట్టి మాయా అన్నది అటువంటిది కాబట్టి మాయా అనేది అది ఒక అజ్ఞానపు పొర ఇప్పుడు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు సూర్యకిరణమును మామూలుగా చూస్తే తెల్లగా స్వచ్ఛంగా కనపడుతుంది కానీ అదే సూర్యకిరణమును ప్రిజం ద్వారా చూసినట్లయితే మీకు అక్కడ ఏడు రంగులు కనపడుతుంది ఈ ప్రిజంతో చూడాలి మీకు తెలుసా ఇంద్రధనుస్సు కనపడుతుంది చాలా మంది సైంటిస్టులు ఇంద్రధనుస్సు మీద చక్కటి రీసెర్చ్ చేశారు ఆ రీసెర్చ్ ఎలా చేస్తారంటే ఎక్కడ ఇంద్రధనుస్సు కనపడుతుందో అక్కడికి హెలికాప్టర్ లోనూ లేకపోతే జట్ ఫ్లైట్ లోనూ వెళ్ళిపోతాడు వాడు అక్కడికి వెళ్ళేప్పటికీ అక్కడ ఇంద్రధనుస్సు ఉండదు ఇంద్రధనుస్సు కనపడాలంటే మీరు నేల మీద నిలబడి చూడాల్సిందే నేల మీద నిలబడి మీరు చూసినప్పుడు ఆ మేఘములలో ఉండే నీటి బిందు బిందువులు అవి ప్రధము వలే పనిచేసి మీకు ఆ పై చూస్తున్న సూర్యకాంతి ఇంద్రధనుస్సులో కనపడుతుంది మీరు కనుక ఆ వెళ్ళిపోతే ఆ బిందువులు మీకు ఇంద్రధనుస్సు అవి ప్రధములో పనిచేసే సందర్భం ఉండదు ఆ యాంగిల్ ఉండదు అంటే మీకు చక్కటి స్వచ్ఛమైన సూర్యకాంతి కనపడుతుంది తప్ప ఇంద్రధనుస్సు కనపడదు ఇంద్రధనుషు కనపడాలంటే కింద నుంచి దాన్ని చూడాల్సిందే అదేవిధంగా మీకు జగత్తు జడములు చేతనములోనే విభాగము చేతనులైన జీవులు వాళ్ళు అనేకము ఉన్న అనేకమంటాడు తర్వాత ఇండియా వాళ్ళు పరా దేశం లేఖస్లు అంటాడు ఇండియా వాళ్ళలో వాళ్ళే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు అంటాడు మళ్ళీ బ్రాహ్మణులలో తెల ఘాన్యులు వైదికులు అంటాడు మళ్ళీ తెల ధాన్యుల్లో మూడు వేల వారు ఆరు వేల వారు అంటాడు మళ్ళీ మూడు వేల వారులో ఈ ఇంటి పేరు వారు ఆ ఇంటి పేరు వారు అంటాడు అలా ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తూనే పోతాడు అదేమి ఎప్పటికే ఆ అంతటి విభేదము వీడు కనపడాలంటే వీడి మనస్సులో ఆ మాయ ఆ జ్ఞానం ఉండాలి విభేదము కనపడటం మాత్రమే కాదండి కనపడిన తర్వాత దాని బేసిస్ మీద వ్యవహారం నడుస్తుంది ఒక సమాజ జీవనం అంతా కూడా దాని బేసిస్ మీద ఉంటుంది అప్పుడు మా కాబట్టి అనేది ఉండేదో అక్కడ లేని దానిని కొనుక్కోటో చూసేదని అక్కడతో మీరు ఆపవద్దు అది చాలా ముందుకు సాగిపోతూ ఉంటుంది మా చిన్నప్పుడు పగబట్టింది పాము బుస అని పెద్దవాళ్ళు చెప్తే మేము నిజం అనుకునేవాళ్ళం ఆ తర్వాత నేను కొంచెం విద్యాబుద్ధులు నేర్చిన తర్వాత నేను నేర్చుకున్న మొదటి మాట ఏమిటంటే పాములు పగబట్టవు బుస కొట్టవు అది పగబట్టవు పగాబట్టవు బుస కొట్టవు మా చిన్నప్పుడు ఆయన మీద పగబట్టింది ఎందుకంటే ఆయన రాత్రి భోజనం చేసి చేకొడుకుందుకు వెళ్లినప్పుడు ఆయనకి బుస ఆ పాము బుసుకుంది బుస కొట్టింది అదే అలా ఎందుకు బుస కొట్టింది అంటే పొలానికి కొబ్బరి తోటకి వెళ్లినప్పుడు అక్కడ పగబట్టి ఆయన ఇంటికి నడిచి వస్తుంటే వినకాలే రహస్యంగా ఆయనకి తెలియకుండా గూఢచారి గూఢచారి వన్ వన్ సిక్స్ అది వచ్చేసి ఆయన చేకొడుకున్న బుస కొట్టింది అని ఇంకా ఎప్పుడు ఆయన్ని కలుస్తుందా అని వీరంతా ఇంకా ఆయన్ని కలవడం తర్వాత ఆ వార్త కూడా వచ్చేస్తే అక్కడికి మాకు ఆ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది పగాలేదు మూసాలేదు అంత భ్రమ ఆ మాయా మొత్తం జగద్ వ్యవహారం అంతా కూడా మాయా వివేకానంద స్వామి ఒక బొమ్మ వేసాడు ఆ బొమ్మ ఏంటంటే ఇప్పుడు ఇది బ్రహ్మనుకోడు ఇది బ్రహ్మ మీరు అటున్నారు అటు నుంచి బ్రహ్మను చూస్తున్నారు ఆ మధ్యలో ఒకటి పెడతారు ఇది మాయా దీంట్లోంచి బ్రహ్మను చూస్తారు మీరు మీకు జగత్తు కదా అర్థమైందండి అలాంటి బొమ్మ ఒకటి వేశారు పైన బ్రహ్మ మధ్యలో మాయా అడుగున జగత్ కాబట్టి అడుగు నుంచి చూసి వాడికి జగత్తు కనపడుతుంది ఎప్పుడు బ్రహ్మను చూస్తూ ఉంటాడు జగత్తు కనపడుతుంది అదేమిటి బ్రహ్మను చూస్తే బ్రహ్మ కనపడాలి కాని జగత్తు కనపడాలేమిటి అంటే మాయ ద్వారా చూస్తూ ఉంటాడు దీన్ని మహాత్ములు చాలా జాగ్రత్తగా వర్ణించారు మహాత్ములు అంటే కొంత సైన్స్ చదివితే గాని ఈ మాయ అర్థం కాదు మన ప్రాచీన అద్వైత పండితులు సరే వాళ్ళకి సైన్స్ పరిజ్ఞానం ఏమీ లేకపోవడం చేత వాళ్ళు ఏం చేస్తారంటే మాయని పర్సానిఫై చేసి పారేస్తారు మాయని పెర్సర్సనలైజ్ చేసేస్తారు పర్సనలైజ్ చేసేసి బ్రహ్మను అలా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మాయని పెర్సనలైజ్ చేసేసి ఎలా పెర్సనలైజ్ చేస్తారా అమ్మాయిం చేస్తారా అబ్బాయిం చేస్తారా మాయా అమ్మాయిని చేయాల్సి ఉంది ఒక లేడీ మార్చేసి మాయని ఆ లేడీని పరమాత్మతోటి పెళ్లి చేసేసి పరబ్రహ్మ మహర్షి అని కూడా పేరు పెట్టేసి పెళ్లి చేసేసి వీళ్ళు ఆ మాయాశక్తిని వీళ్ళు పూజలోకి చేస్తూ ఒక తంత్రం నిర్మాణం చేసి దాన్ని చుట్టూ కాలక్షమం చేస్తారు తప్ప అసలు మాయంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చెయ్యరు వివేకానంద చెప్పాడు పాపం ఆయన అంతా వివరంగా చెప్పాడు అయితే వివేకానంద చెప్పింది వీళ్ళు ఎందుకంటే కులమే రోడ్డు తర్వాత వివేకానంద వీళ్ళ దగ్గరకు వచ్చి సన్యాసం తీసుకోలేదు కదా అని చెప్పేసి ఆయన స్టాండర్డ్ సన్యాసి కాదు పైగా ఆయన చేత్తో దండం పట్టుకోడు తర్వాత ఏమో సముద్రాన్ని దాటేడు ఆయన రోజుల్లో మరి విమానాలు లేవు కాబట్టి సముద్రాన్ని దాటాల్సి వచ్చింది ఇప్పుడు మాక మేమైతే సముద్రాన్ని మేము దాటాం మేము సముద్రాన్ని మేము ఆకాశాన్ని లంఘిస్తుంది తప్ప మేము సముద్రాన్ని నేను సముద్రం చూసానా పెట్టానా నేను చక్కగా ఇక్కడ విమానంలో కూర్చుంటాను న్యూయార్క్ లో దిగుతాను నాకు సముద్రంలో సముద్రం కాబట్టి సముద్ర లంఘనం అనే దోషం నాకు ఉండదు కానీ వివేకానంద స్వామికి మరి దోషం తప్పదు అంచేతనే వివేకానంద స్వామి మద్రాసులో దిగినప్పుడు ఆర్థడాక్స్ వాళ్ళందరూ కూడా ధర్నా చేశారు ఎందుకంటే ఈయన ప్రాయశ్చిప్తం చేసుకోవాలి సముద్ర సముద్ర తరణం చేసే కనుక పాపం చేసినట్టు ఆయన్ని పాపి అంటూ ఉంటే ఆయన చేసిన పాపం ఏమిటి షిప్లో అలా వెళ్ళిలా వచ్చాడు అది ఆయన చేసిన పాపం దాన్ని వీళ్ళు పాపంగా పరిగణించి పాపి అంటూ ఉంటే ఆయన చెప్పిన వేదాంతం వీళ్ళు వెళ్తారు ఒక పతనావస్థైలు ఉండే సమాజము అలాగే ఉంటుంది దానికి అంతకంటే ఉత్థానం అనేది ఉండదు కాబట్టి ఆ వివేకానంద స్వామి చెప్పాడు ఆయన ఏమన్నాడంటే ఆయన శంకరాచార్య నేను నాకు ఇలా కనపడుతూ ఉంటాను నాకే కనపడతారు వీళ్ళకి వాళ్ళకే కనపడదు వాళ్ళందరూ అలాగ మాయని పరబ్రహ్మ మహిషి అని పేరు పెట్టి ఒక అమ్మాయిని చేసి పెట్టి ఒక పెద్ద ఆవిడి చేసి పెట్టి విగ్రహాలు పెట్టేసి టెంపుల్స్ కట్టి పూజలోకి పెద్ద తంత్రాన్ని నడిపించేస్తూ ఉంటారు నాకే కనపడుతుంది ఒక శంకరుడు ఒక వివేకానంద ఒక అయింస వీళ్ళ ముగ్గురిని కనుక తెలుసుకోగలిగితే నీకు మాయా అర్థం లేకపోతే అర్థం కాదు అహింసంటాడు టై మీస్ మరి ఆయన ఆ మాట శంకరులు ఏమన్నారు మాయా కల్పిత దేశ కాల కళన వైచిత్ర్య చిత్రీకరణ అని అన్నారు ఆనాడు శంకరులు ఏమాట ఈ రోజున అహింస అయిన మాట అన్నాడు వీళ్ళిద్దరికీ మధ్యలో వివేకానంద స్వామి అనే మాట్లాడతాడు చూడండి ఆ కనెక్షన్ దొరకండి మీకు అది తెలుసుకోవడం కష్టం కూడా కాదు అది ఎలాగంటే ఇప్పుడంటే ఒక ప్రజంలోంచి చూసినప్పుడు మీకు అక్కడ ఉన్నది ఏకము అనేకముగా కనపడుతుట ఒకటి మరీ ఒకటిగా భాషించుట ఇవన్నీ కూడా వస్తాయి ఒకసారి ఆ అజ్ఞానము స్థిరపడిపోతే మనిషి యొక్క హృదయంలో దాని నుంచి ఒక అజ్ఞానం కల్పించడం వ్యవహారం అంతా ఒక జీవితకాలం వ్యవహారం వస్తుంది సో మీకు దృష్టాంతం చెప్తా చూడండి మీరు ఒక ఒక చెరువుకు వెళ్ళారనుకోండి గండిపేట చెరువుకు వెళ్ళారు ఆ చెరువు నిశ్చలంగా కదలిక లేకుండగా అలా నీలవర్ణంగా ఒక ఒక గాజు పలక వలె మీకు కనపడు దాని లోపల ఒక చిన్న రాయి వేశారనుకోండి ఇప్పుడు తరంగములు అలాగా కనపడతాయి తరంగం అసలు ఎలా కనపడింది మీకు హౌ యూ సీ వేవ్ వేవ్ ని మీరు ఎలా చూస్తారు అసలు వేవ్ ఎందుకు కనపడింది అక్కడ ఉన్నది నీరు కదా అక్కడ ఉన్నది నీరు గాలి మీచింది గాలి మీచితే తరంగములు వచ్చినవి ఎక్కడి నుంచి వచ్చాయి నీటిలోంచి వచ్చాయి ఎలా వచ్చాయి పుట్టేయి తరంగములు పుట్టేవి నీటి నుండి పుట్టినవి ఎక్కడ ఉన్నాయి నీటి ఎందు ఉన్నవి పొద్దుదాగా వస్తున్నాయి మళ్ళీ ఏమైపోతాయి తరంగములు గాలి పెట్టడం మానేస్తే మళ్ళీ నీటిలో అంతర్ధానం అయిపోతాయి అని ఒక పెద్ద వ్యవహారాన్ని మీరు నిర్మాణం తరంగములు పుట్టుట వాటి ఉనికి నిలిచి ఉండుతా తర్వాత ఆ తరంగములు మళ్లీ నీటిలో విలీన మొగతా అనే ఒక పెద్ద వ్యవహారాన్ని మీరు నిర్మాణం చేశారు అసలు తరంగం అనేది మీకు ఎందుకు కనపడింది ఎలా కనపడింది ఆ తరంగము కనపడేటకు హేతు మీరా అన్నది మీరు కనుక పరిశీలించుకుంటే నీరు నీరులాగా ఉన్నప్పుడు మీకు తరంగం కనపడలేదు నీరే కనపడింది ఓ రాయి ముక్క వేస్తే ఆ నీరు పైకి లేచి ఇలా పైకి లేచింది ఎత్తుగా లేచింది కొంత ఎత్తుకి నీరు వెళ్ళింది ఎత్తుకు వెళ్లిన నీరు మళ్ళీ కిందకి పడింది కింద నీరు మళ్ళీ పైకి లేచింది పైకి లేచిన నీరు మళ్ళీ కిందకి పడింది పైకి కిందకి అనేది స్పేస్ దేశ బుద్ధి ఏమండీ ఇది ఇలా పైకి లేచి ఇలా కింద కొంత టైం పట్టింది ఏమో కొద్ది సెకండ్ల సమయం పట్టింది దానిని కాలబుద్ధి అంటారు కాబట్టి మీరు నీటినే చూస్తూ ఉంటారు మీరు తరంగములు పుట్టినవి తరంగములు పైనుంచి చున్నవి గట్టుకి చేరినవి అని మీరు కథంతా మీరు చెప్తారే మీకు అవన్నీ కనబడుతున్నాయి కదా అవి కనబడే సమయంలో వాస్తవంగా మీరు చూస్తున్నదేమిటి మీరే కానీ ఆ నీటిని ఎలా చూస్తున్నారు ఎత్తు పల్లము సమయము కాలము ఎత్తు పల్లము కాలము ఎత్తు పల్లము అంటే స్పేస్ అప్ డౌన్ కాలము టైం అనే ఒక ప్రిజంలోంచి మీరు నీటిని చూస్తున్నారు ఇప్పుడు ఈ ప్రిజం ఎక్కడ ఉన్నది మనస్సు మనస్సే ప్రిజం నిజానికి స్పేస్ అనేది మనస్సులో ఉంటుంది టైం అనేది మనస్సులో ఉంటుంది మీరు స్పేస్ టైం అనే లక్షణములు కలిగిన మనస్సు ఆ మనస్సు అంటే కన్ను కన్ను కూడా మనస్సే మనస్సుతో మనస్సే చూస్తుంది కళ్ళతో చూసినట్లు అనిపించినా మనస్సే చూస్తుంది కాబట్టి మీరు స్పేస్ టైం అనే ప్రిజం పెట్టుకుని ఆ ప్రిజం ద్వారా నీటిని చూస్తున్నారు ఆ ప్రసం ద్వారా నీటిని చూసినప్పుడు అదిగదిగో తరంగములు పుట్టుతున్నవి అలలు పుట్టుతున్నవి చాలా పెద్ద కెరటములు వచ్చుతున్నవి చిన్న చిన్న అలలు వచ్చుతున్నవి ఇవి ముందుకు వేగముగా వచ్చుతున్నవి గట్టి మీద పడి మళ్ళీ వెనక్కి వెళ్తున్నవి అంటూ మీరు ఆ ప్రజల ద్వారా చూస్తూ ఇంతటి మీరు కల్పించుకుంటారు మేము విశాఖపట్నం సముద్ర తీరంలో ఉండి తరంగములను లెక్క పెట్టేవాళ్ళం ఎందుకు లెక్క పెట్టేవాళ్ళం అంటే జీవితం ఎక్కిపోతుందో ఎక్కడికి పోతుందో ఏమీ అర్థమయ్యేది కాదు ఒక విధమైన నిస్పృహలో ఉండేది మనస్సు ఇంకా ఏం చేయాలో తోచక తరంగాలు లెక్క పెట్టేవాళ్ళం మరి యూనివర్సిటీ లైఫ్ అంటే ఎవరు అనుకుంటున్నారు యూనివర్సిటీ లైఫ్ అంటే అలా ఏం ఏం చేయాలో తోచక ఆ నిస్పృహతో నిరాశతో సముద్ర తీరానికి పోయి అక్కడ తరంగాలను లెక్కో చేయాలి కదా అలా ఉంది కాబట్టి ఆ స్పేస్ టైం అనే ప్రసం మన మనస్సే మనస్సులో ఉంది ప్రసం అని అనొచ్చు మీరు ఇంకా కొంచెం కరెక్ట్ గా చెప్పాలంటే మనస్సే ఆ రకమైన ప్రసం ఆ ప్రశంతో చూస్తారు చూసినప్పుడు మీకు తరంగములు కనపడతాయి అక్కడ ఉన్నది మీరు చూసినప్పుడు మాత్రమే ఇంతటి వ్యవహారము ఉంటుంది మీరు నీరుని తప్ప ఇతరములు దేనిని చూడలేదనుకోండి ఈ తరంగములు పుట్టుతా ప్రవహించుటా నిలిచి ఉంటా తిరిగి విలీనమవుతా ఈ కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఉండదు ఇంతటి వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చింది స్పేస్ టైమ్ అనే ప్రసము నుండి చూసుకొచ్చింది ఆ స్పేస్ టైం ప్రే మా స్పేస్ టైం ఒక్కటి కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది కాసా కారణ కార్యభావము ఎందుకంటే తరంగంలోను చూశారు కదా తరంగంలోను చూడగానే మనస్సు ఇది తరంగములు అని ఊరుకోడు ఈ తరంగములు ఎక్కడి నుండి వచ్చినవి అని ఓ ప్రశ్నను లేవనెట్లు ఎందుకంటే మనస్సు నుండి స్పేస్ టైమ్ తో బాటుగా కాజాలిటీ ప్రతి ఒక కాజ్ కారణం ఉండాలి అనే కారణమును అన్వేషించే లక్షణం కూడా మనస్సు నుండి ఉంటుంది ప్రిజం స్పేస్ టైం అండ్ కాజాలిటీ అనే ప్రిజం ప్రిజం మూడు సర్ఫేస్లు ఉంటాయి కదా స్పే టైం అండ్ కాజాలిటీ అనే మూడు సర్ఫేస్ చూస్తే మీకు తరంగములు అనే వ్యవహారం అంతా గోచరిస్తుంది అదే విధంగా స్పేస్ టైం కాజాలిటీ అనే ప్రధం ద్వారా పరమాత్మని మీరు దర్శించినప్పుడు మీకు జగత్తు గోచరిస్తుంది ఒక సంసారము అనుభవానికి వస్తుంది స్పేస్ టైం అండ్ కాజాలిటీ అనే ప్రిజం ద్వారా మీకు చూసినప్పుడు మాత్రమే మీకు సంసారము అనుభవానికి వస్తుంది అది ప్రిజంకే మాయా అని పేరు ఆ మాయ మీకు అనుభవానికి రావాలంటే చైతన్యము ఉండి తీరాలి ఎదుక ఉండి తీరాలి ఎరుక లేనిదే అజ్ఞానము అజ్ఞాన కల్పితమైన వ్యవహారము అనుభవమునకు వచ్చే ప్రసక్తియే లేదు ఆ ఎరుక ఉండి తీరా ఆ ఎరుకయే మహేశ్వరు